కదా వాళ్ళు అంటూ ఉంటారు భగవద్గీత పాఠం విన్నారు బ్రెజిల్లో వంద మంది అమ్మ భగవద్గీత చాలా అద్భుతంగా ఉందండి అంటారు మేము చర్చికి ఇంతకాలం నుంచి వెళ్తున్నాం మాకు ఏమీ మూర్ఖులుగా మిగిలిపోయావండి మీ పాఠానికి ఒక్కసారి వస్తే మాకు ఆనందం అయిపోయింది అంటారు వాళ్ళు అలా కూడా చెప్తారు వాళ్ళు మనం అనడం కాదు ఇప్పుడు మన గార్డెన్లో పువ్వులు చాలా బాగున్నాయండి మీ గార్డెన్ బాగుందండి పక్క వాళ్ళు ఎవరన్నా అంటే కాబట్టి మీరు ఎప్పుడైతే జస్ట్ బి మీ స్వరూపాన్ని గురించి ఉండే ఇమాజినేషన్స్ అన్నిటినీ కూడా డ్రాప్ చేసేసి జస్ట్ బి అప్పుడేమవుతుంది మీ ట్రూ నేచర్ ఆ శుద్ధ చైతన్యాకాశము అది మీ పూర్ణ స్వరూపము అది ఎమర్జీ అయిపోతుంది లటిట్ ఎమర్చి అది మీ మానసిక జీవితాన్ని వ్యవహార జీవితాన్ని శుద్ధం చేసుకోవాల్సింది లటిట్ ఎమర్చి దాన్ని డిస్టర్బ్ చేయద్దు ఎలా డిస్టర్బ్ అయిపోతుందో తెలుసినా ఆ పూర్ణ స్థితి అహమస్మి ఆ సద్రూపంగా ఉన్న స్థితి డిస్టర్బ్ అయిపోతుందో తెలుసినా యు లవ్ ద మైండ్ టు సీక్ దీస్ ఆర్ దాట్ ఒకసారి మైండ్ ఆ సీకింగ్ నాకు కావాలి అది కావాలి గ్రాస్పింగ్ దీన్ని గ్రాస్ప్ చేసి దాన్ని గ్రాస్ప్ చేసి వాట్ ఎవర్ ద మైండ్ గ్రాస్ప్స్ ఈజ్ అన్రియల్ వాట్ ఎవర్ ద మైండ్ సీక్స్ ఈజ్ వర్త్లెస్ మైండ్ సీక్ చేసింది కాబట్టి నేను ఐ డోంట్ సీక్ ఇట్ అన్నట్టు ఉండాలండి ఇప్పుడు మైండ్ నెక్లెస్ అంటుంది మైండ్కి నెక్లెస్ అని కోరింది కనుక ఐ డోంట్ వాంట్ నెక్లెస్ అలా నెక్లెస్ కాబట్టి కొన్ని మరొకటి ఏదో అదో అలవాటు నెక్లెస్ నెక్లెస్ అంటూ ఉంటాం ఈ కూడా ఇవి కూడా కొన్ని ప్రీడా అలా ఏర్పడతాయి ఒక్కొక్క మనిషికి ఆ ప్రకృతి ధర్మం అలా వస్తూ ఏదో అనాలి కాబట్టి అంటూ కాబట్టి వెన్ యూ డోంట్ సీక్ ఎనీథింగ్ విత్ మైండ్ ఇంకా దెర్ ఈజ్ నో అకేషన్ ఫర్ ది మైండ్ టు డిస్టర్బ్ దట్ ట్రూ స్టేట్ అటువంటి స్థితిలో మనిషి నిలిచి ఉండుట అది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఆయుధంగా ఉన్నాడు చాలండి చాలా అనుకున్నాం శ్లోకాన్ని గురించి మంచి శ్లోకం విదిలిపెట్ట బుద్ధి కాదు ఇప్పుడు వంకాయ కూర భోజనం చేస్తున్నాం నెక్స్ట్ పులుసుంది తర్వాత పెరుగుంది కానీ వంకాయ కూర వీలుపెట్టే బుద్ధి కాదు దీన్ని ఇంకోసారి దీన్ని అలాగన్నమాటుక్తే తిగృహీతన్న లీయతే నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంత ఈ మనస్సును చూసారా మీరు నిద్రపోతున్నారు రోజూ నిద్రపోతున్నారు కదా నిద్రపోతున్నప్పుడు ఏమవుతుంది ప్లీయతే మనస్సు విలీనమైపోతాం అది జస్ట్ విలీనమైపోతుంది సుషుక్తే కానీ చాలండి అంతసేపు నిద్రపోతారు నిద్రపోయింది ఏదో సరిపడుతుంది లేచేయండి ఐదింటికో ఎప్పుడో లేవండి లేచేసి నిగృహీత ఒక కప్పు ఛాయ్ తీసుకుని తాగేయండి కాఫీయో ఛాయో ఏదో తాగేయండి తాగేసి అప్పుడు సిట్ అండ్ బికమ్ సైలెంట్ సైలెన్స్ మరి మా మంత్రజపం మంత్రజపానికి కంగారు లేదా తర్వాత చేయి మంత్రజపం ముందు సైలెన్స్ జస్ట్ బీ సైలెంట్ ఫర్ ఎ వై చాలాసార్లు మనం చేశాను ఇన్నర్ సైలెన్స్ ఈజ్ బ్రహ్మన్ మంత్రజపం ఆ సైలెన్స్లోకి దారి తీసేటువంటి ఉపాయం చిన్నజీ మహారాజు బాగా చెప్పేవారు నువ్వు మంత్రజపం చేస్తూ ఉండు ఓ నమ శివాయ చేస్తూ ఉండు మైండ్ ఏమంటుందంటే మంత్రజపం చాలు లెట్ మీ బి సైలెంట్ అనే అనే ఒక భావన నీకు కలుగుతుంది కలిగినప్పుడు స్టాప్ ఇట్ అండ్ బీ సైలెంట్ మైండ్ కొంతసేపు అయ్యేప్పటికీ సైలెన్స్ నచ్చదు వాన్స్ టు కమ్ అవుట్ అప్పుడు మళ్ళీ ఓన్నమ శివాయం అంతేగాని సైలెన్స్ని అవాయిడ్ చేసి జపం మాత్రం చేయకూడదు ఎందుకంటే జపం పర్పసే సైలెన్సు కాబట్టి జపం చేసి దేనికి ఆ సైలెన్స్లోకి తయారీ అంతా విడిచిపెట్టి మంత్రం పట్టుకోవాలి మంత్రాన్ని విడిచిపెట్టి అమంత్రమైనటువంటి ఆత్మస్వరూపాన్ని దాంట్లో నిలిచి ఉండదు అని అలా చెప్పేవారు ఆయన కాబట్టి సైలెన్స్ని అభ్యాసం చేయాలి సైలెన్స్ అంటే మనస్సును నిగ్రహించడమే సైలెన్స్ అంటే సైలెన్స్ ఆఫ్ స్పీచ్ అండ్ సైలెన్స్ ఆఫ్ మైండ్ ఇప్పుడు మీరు తెల్లవారు సో ఐదింటికి లేచి బా ఉమృతి గురించో మేనభావ గురించో అరగంట సేపు ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి దాన్ని సైలెన్స్ అనరు చుట్టుపక్కల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా సైలెంట్గా ఉన్నాడు వీడు అనిపిస్తుంది కానీ మనకి మనస్సులో తెరుస్తూ ఉంటుంది దెర్ ఈజ్ దట్ ఇన్నర్ నాయిస్ అవుటర్ సైలెన్స్ బట్ ఇన్నర్ నాయిస్ కాబట్టి ఏం చేస్తారంటే యూ టేక్ సమ్ అదర్ వే ఆఫ్ డెవలపింగ్ ద సైలెన్స్ ఓంకారాన్ని జపం చేయటం ఓంకారాన్ని చెప్తే కొంత సైలెన్స్ ఓంకారం ఫాలోయింగ్ ఓంకార ఏముంటుంది సైలెన్స్ ఆ సైలెన్స్ అది అతి సహజంగా వచ్చేస్తుంది మీరు ఓం అంటే ఆ ఓం పూర్తవగానే సైలెన్సే ఉంటుంది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అది ఒక మళ్ళీ ఓం అన ఆ విధంగా సైలెన్స్ని అభ్యాసం చేయటం దట్ ఈస్ ది నిగృహీతే అంటే సంకల్ప నిర్వికల్పాన్నా సైలెన్స్ అన్న ఒకటే సో అది నిగృహీతే అక్కడ మనస్సు నీయతే దాన్ని సుషుప్తావస్థలో చెప్పిన లయల్లాంటిది కాదది అది ప్రకాశస్వరూపంలో ఆత్మచైతన్యంలో సుషుప్తిలో మనస్సు ఎక్కడ లీనమవుతుంది అజ్ఞానంలో లీనమవుతుంది నిగృహి నిగ్రహించినప్పుడు మనసు ఎక్కడ లీనమవుతుంది ఆత్మచైతన్యంలో లేనమవుతుంది అజ్ఞానంలో లీనమైంది కాబట్టి తామసిక స్థితిలో పడి ఉంటాం ఆత్మచైతన్యంలో లీనమైతే ప్రకాశంలో నిలిచి ఉంటాం కాబట్టి నిగృహీతం సత్ తత్ నలీయతే నిద్ర అది నిద్ర కాదది అచైతన్య ప్రకాశంలో ఉంటారు ఇన్నర్ సైలెన్స్ సైలెన్స్ అన్నది మరో పేరు అచైతన్య ప్రకాశం ఓకే అంటే ఏమిటి సాక్షిచేతనులుగా ఉంటారు అహంకార మమకార రహితంగా మనస్సులో ఉండే వికల్పములన్నీ ఆగిపోయి ఆ మనస్సు అలాగా శాంతంగా సైలెంట్గా అయిపోతారు అయిపోతే మరి అది ఏమిటండది అయ్యా మీరు నమ్మగలరా అర్యూ అర్యూ రెడీ టు నో బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ బ్రహ్మ ఈ టీచింగ్ లాంటి టీచింగ్ ఇంకొకటి లేదు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మ ఇది బ్రహ్మది బ్రహ్మ ఇక్కడ ఉంది బ్రహ్మ బ్రహ్మంటే దేవుడు అండి బ్రహ్మంటే దేవుడు దేవుడికి పెట్టుకున్న పేరే బ్రహ్మ కొంతమందికి బ్రహ్మ అనే పేరు నచ్చలేదు అందుకోసం ఇంకేమేమో పేర్లు పెట్టారు ఇంకే అనేక పేర్లు వాటర్ అన్నారనుకోండి వాడికి వాటర్ అనే పేరు నచ్చక ఎక్కువ అంటాడు లేకపోతే మరో అంటాడు పేరు మారింది కనుక కానీ వస్తువు అదే కదా కాబట్టి బ్రహ్మ ఇప్పుడు మీరు బ్రహ్మకి సపోజ్ బ్రహ్మకి మీరు ఏదో పేరు పెట్టారనుకోండి ఏదో సం మల్లికార్జున స్వామి అని పేరు పెట్టారనుకోండి శ్రీశైలం వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళాలి రోడ్డు ఎలా ఉంటుందో తెలుసిన పడవలాగా నడుస్తుంది కారు అలాగా ఇలా నడవదు ఇలా ఇలా నడుస్తుంది ఎందుకంటే రోడ్డు అంతా వీళ్ళకి రోడ్డు వేయడం చేత కాదు ది డోంట్ హ్యావ్ ది టెక్నాలజీ టు పుట్ ప్రాపర్ రోడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ రీసెర్చ్ అని ఉంటుంది వాళ్ళు నిద్రపోతూ ఉంటారు వాళ్ళు ఈ రోడ్ను హౌటు పుట్టే రోడ్డు అంటే ఈ మధ్యనన్నారు నాతో ఎవళ్ళనో అంటే నేను ఏవో చాలా రోడ్లు చూశాను అని చేత ఉంటాను అన్నారు రోడ్లు చూసి వీళ్ళకి రోడ్డు వేయడం చేత కాదని నేను అలా అంటూ ఉంటాను కొంతమంది అన్నారు కాదండి వాజ్పేయి గారు వేయించిన రోడ్లు మీరు చూసే రా నేను చూడలేదు నేను రోడ్డు మీద ప్రయాణం చేసి చాలా తక్కువ ఏదో రైలు ఎక్కిపోతూ అవి బాగున్నాయన్నారు అలా చాలా సంతోషం శ్రీశైలం వెళ్తే ఎలా ఉంటుంది ఎండ ఎలా ఉంటుందో తెలిసిన బ్రహ్మ నిజంగా బ్రహ్మదర్శనం అయిపోతుంది కాబట్టి ఎనీవే కాబట్టి ఏం బ్రహ్మ అంటే అయితే మీ మైండ్ ఏమంటుంది ఇట్ ఈజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ యునీక్ అండ్ డ్రామాటిక్ ఏముంది దీంట్లో ఏముంది ఏమీ లేదు kaabate ah uh, so you get disappointed mind mind is mind allah plays this trick and therefore we lose it so meeru nidra poina samayallo unna sthitide denustone undi nigruhitam naliyate nidra pokunda chuskonde alert ga undandi at the same time no movement of mind silent తదేవ బ్రహ్మ తదేవా అని ఏవకారం వేశారు ఎందుకంటే నాయన నువ్వు అర్థం చేసుకోవా అదే బ్రహ్మ బ్రహ్మయ అదే బ్రహ్మ ఇంకా బ్రహ్మ ఏదో ఎక్కడో ఉంద నువ్వు అంటుంటే ఆ ఎక్కడో ఉంది ఏదో ఉంది ఎక్కడో ఉందని ఆటంకమై కూర్చుంటుంది అదే మనస్సు అలాంటి ఆటంకాలని మనస్సు ప్రవేశపెడుతుంది అది ఆ బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ తెలుస్తున్నాం అండి ఆ బ్రహ్మ అది అభయబ్రహ్మ సో భాష్యకారులు అవతారిక ప్రచార భేదే హేతుమాహా మనస్సు నిర్వికల్ప స్థితిలో పెట్టుకోవడానికి మనస్సు నిద్రపోవడానికి ఈ ప్రచారం వేరు ఆ ప్రచారం వేరు ప్రచారం అంటే స్థితి అలా ఎందుకనండి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ వై డిఫరెన్స్ ఎందుకంటే సంకల్ప అభావం రెండింటికి సమానమే కదా ఇది సంకల్పాభావమే అది సంకల్పాభావమే రెండింటికి సంకల్పాభావం సమానంగా ఉన్నప్పుడు వైది డిఫరెన్స్ వై నాట్ ద సేమ్ అంటే కాదు దెర్ ఈజ్ అ డిఫరెన్స్ వై హేతుమాహ ఆ హేతువుని శ్లోకంలో చెప్తున్నారు సో లీజతే హి తత్ సో ఎప్పుడైతే మనస్సు నిర్వికల్పంగా అయిపోయిందో అదే బ్రహ్మ అభయం బ్రహ్మ అదే అభయం బ్రహ్మ అంటే భయము లేనిది మనిషి మీరు ఆలోచించండి భయము అంటే ఊరికే జడుచుకోవడం ఒక్కటే కాదు భయం అంటే ఏదో పాము చూసి జడుచుకున్నాడు దెయ్యాన్ని చూసి జడుచుకున్నాడు లేకపోతే ఏదో సినిమాలు హిచ్ కాకో లేకపోతే అలాంటి సినిమాలు ఏవో తీసి తడుచుకున్నాడు జడుచుకున్నాడు అది కాదు అది చాలా క్రూడ్ భయం కానీ భయం క్రూడ్గా ఉండడమే కాదు చాలా సటిల్గా ఉంటుంది మనలో ఇన్సెక్యూరిటీ వరీ అబౌట్ ఫ్యూచర్ అది భయమే కదా మరి వరీ అబౌట్ ఫ్యూచర్ ఈజ్ ఫియర్ ఓన్లీ జ్ఞాని యొక్క లక్షణం ఏమిటంటే చాలా జ్ఞాని గురించి చెప్పేప్పుడు ఇది చాలా పర్టికులర్గా చెప్తారు అదేమిటంటే జ్ఞాని ఈజ్ ఫియర్లెస్ ఫియర్లెస్నెస్ అన్నది ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ జ్ఞాని మీరు కనుక టు ది ఎక్స్టెంట్ యు ఆర్ ఫియర్లెస్ you are already an elevated soul to the text feel on upon or peddala edala bhakth undalu bhayam undakudadu manollu bhakti bhayam untaru bhayam bhakti anta edo chinna pillalu kosam alla antaru chinna pillalu kosam bhayam untaru endukante vadi inka bhakti anedi telusukuni vayassu ledhu vadu inke danda dandame vadu upayoga padutadu debba veshte padu untadu లేకపోతే ఊరికే సతాయిస్తూ ఉంటాడు ఈ పిల్లలు కొంతమంది సతాయిస్తారు ఊమ్ముట్టుగా పెడితే పడి ఉంటాడు సో అలా అలాంటి చోట అది వర్కౌట్ కావచ్చు కానీ మీకు పెద్ద వయసు వచ్చేసి అడల్ట్ పర్సన్ అయిపోయి వీడు భయపడుతూ ఉంటే సో దీని పెద్ద ఆర్గ్యుమెంట్ ఉన్నాయి ఇప్పుడు క్రిస్టియన్ మొరాలిటీ అన్నది వెస్ట్రన్ ఫిలాసఫీలో పెద్ద టాపిక్ క్రిస్టియన్ మొరాలిటీ అంటే ఇప్పుడు క్రిస్టియన్ సొసైటీ ఉందనుకోండి క్రిస్టియన్ సొసైటీ అంటే ఆ సొసైటీస్లో ఉండే చర్చ కనుక నేను చెప్తున్నాను మీకు అక్కడ రైట్ అండ్ రాంగ్ ఉంటాయి రెండు కూడా స వాళ్ళకి జగత్ సత్యత్వం వాదు ఇప్పుడు ద్వైతులు కదా జగత్ సత్యం ద్వైతులకి జగత్తు సత్యంగా ఉంటుంది జగత్తు సత్యం అంటే అర్థం ఏంటి ధర్మం సత్యం అధర్మం సత్యం సుఖం సత్యం దుఃఖం సత్యం ఈ ద్వంద్వాలన్నీ సత్యం ఆ మాట అన్నానికి కూడా మనస్సుకు ఉల్లాసంగా అనిపించదు ఇది సత్యం అది సత్యం అంటూ ఉంటే అది మనస్సుకి బాగుండదు ఇకే దాన్ని అనువాదం చేసి ఖండించడం కోసం అంటాం కాబట్టి పర్వాలేదు కానీ సో ఈ క్రిస్టియన్ మొరాలిటీలో ఏముంటుంది రైట్ అండ్ రాంగ్ డెవిల్ అండ్ గాడ్ గాడ్ అండ్ డెవిల్ ఇవన్నీ కూడా సత్యాలుగా ఆపోజిట్స్ సత్యాలుగా పెట్టు వాళ్ళు వాళ్ళు ఏమంటారు మనుషులు రైట్ పాత్లో ఉండాలి రాంగ్ పాత్కి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి భయం ఉండాలి డెవిల్ ది డెవిల్ విల్ టేక్ యూ ది గాడ్ విల్ రిజెక్ట్ యూ అనేదో భయం పెడతాడు ఎందుకు అలా జనాలను అలా భయపెట్టేసి చంపేస్తున్నావు నువ్వు డెవిల్ డెవిల్ అని చెప్పేసి వాడు హింస పెట్టేస్తూ ఉంటాడు గాడ్ జడ్ జడ్జ్మెంట్ డే అంటాడు జడ్జిమెంట్ డే అంటే భయమే కదా మరి డెవిల్ పట్టుకున్నాడు నిన్ను అంటే భయమే ఇలాగ ఇలా భయపెట్టి చంపేస్తున్నారు ఇది ఇలాగే ఎంత తప్పిది అని అంటే ఫిలాసఫర్స్ అలా అన్నారు అంటే భయపెట్టకపోతే మొరాలిటీ ఉండదు రైట్ రాంగ్ తేడా లేకుండా పోతుంది కాబట్టి సొసైటీ మొరాలిటీ ఉండాలి అంటే భయపెట్టాల్సిందే అందుకోసం డెవిల్ హ్యాళ్ళు ఇవన్నీ ఉండాల్సిందే అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ దాని మీద ఫిలాసఫర్సు చాలా గట్టిగా దండయాత్ర చేశారు భయపెట్టి నువ్వు సంపాదించిన మొరాలిటీ చాలా సూపర్ఫిషియన్ ఆర్టిఫిషియల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మొరాలిటీ ఇప్పుడు హాస్టల్లో వార్డెను పేకాట ఆడకూడదు రాత్రిపూట పదే పడికి అందరూ పడుక్కోవాలి అని ఒక కర్ర బెత్తం పుచ్చుకుని వీడు బెత్తం పుచ్చుకొని ఈ మూల నుంచి ఆ మూల దాకా వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాడు కదా వీడు ఫస్ట్ ఫ్లోర్ అయ్యేదా ఫస్ట్ ఫ్లోర్ అయ్యేదాకా కూడా వీళ్ళు ఆగరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేదాకా కూడా వీళ్ళు ఆగరు ఫస్ట్ రూమ్ నుంచి సెకండ్ రూమ్కి వచ్చేటికి ఫస్ట్ రూమ్లో పేకాట వేసేస్తారు వాళ్ళు వాళ్ళు మొదలెట్టేస్తారు వెళ్ళిపోయాడు రాని వాళ్ళు మొదలెట్టేస్తారు లేదురా వస్తున్నాడు రా అంటే మళ్ళీ కప్పేసి దుప్పటీలు కప్పు పడుచుకుంటారు భయం పెట్టి మీరు మొరాలిటీని సాధించలేరు మనుషులు వివేక జ్ఞానాన్ని మీరు ఉద్బుద్ధం చేసి ఆల్ ది టైం వాడి యొక్క హయ్యర్ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ దాన్ని ఉద్బుద్ధం చేసి మీరు ధర్మాన్ని సమాజంలో నిలబెట్టగలరు కానీ భయం పెట్టేసి మీరు నిలబెట్టలేరు దిస్ ఈజ్ ది ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిలాసఫీ వెర్సెస్ రిలిజియన్ రిలిజియన్ అంటే భయం ఫిలాసఫీలో భయం ఉండదు ఇది మన స్మృతులలో ఈ భయము చాలా వికృత రూపంలో కనపడుతుంది కొన్ని చోట్ల ఏమంటుందో తెలుసు అండి శంఖం ఉంటుంది శంఖంతో శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు ఈ శంఖం ఇలా ఉండాలి ఈ శంఖంలో ఇలా పోయాలో అలా పోయకూడదు ఒకవేళ శంఖంలో దే శివుడిని ఆ శ్లోకాలు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆమె శ్లోకాలు గుర్తులేవు అవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకుంటామండీ ఏవో భగవద్గీత శ్లోకాలు గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి శ్లోకాలు కంఠస్థం చేసి కూర్చోం కదా సో మీరు శంఖంతో ఇలా పోయాలి ఇలా పోయడానికి బదులు ఇలా పోసినట్లయితే శతకోటి సంవత్సరాలు రౌరవ నరకంలో ఉంటావు అని ఉంటుంది ఏది ఇలా పోయడానికి బదులు అలా పోస్తే శతకోటి సంవత్సరాన్ని రౌరవం ఏమండది అసలు శంఖం లేదు దేవుడు లేదు దెయ్యం లేదు వాడు బాగానే ఉన్నాడు వీడు శంఖంతో ఇలా పోవడానికి రోజులు ఇలా పోసినందుకు రౌరవ నరకానికి వెళ్ళిపోతాడు ఏమిటరా మాట ఎందుకు అలా రహస్యం పెట్టేవంటే భయం పెట్టాలి భయం ఇలా నేను ఆ వంశీధర వ్యాఖ్యానంలో ఆయన ఇచ్చిన కొటేషన్స్ కొన్ని చూస్తే నాకు ఆశ్చర్యం చాలా వికృతం అని అంటే భయాన్ని అలా పెట్టేటం ఆ భయంలో అతిశయోక్తి ఎంత అతిశయోక్తి అంటే పుణ్యంలో అతిశయోక్తే భయంలో అతిశయోక్తే ఇప్పుడు ఈ కుంభమేళా టైంలో కుంభమేళా కాకపోతే పూనమరవ టైంలో ఏదో అక్కడ నది ఒకటి ఉంటుంది ఆ నది చాలా మురిగ్గా ఉంటుంది అది స్నానం చేయడానికి యోగ్యంగా ఉండదు కౌశిక్యన ఉన్నది ఉండే కోనసీమలో కౌశిక్యం ఏకవారం స్నాత సో విష్ణులోకంగా గచ్చేది కౌశిక్లో ఒకసారి స్నానం చేస్తే వాడు వెయ్యి కోట్ల కల్పాలు విష్ణులోకానికి వెళ్ళిపోతాడు అనుకుంటా సగం తర్వాత ఒకసారి స్నానం చేస్తే వెయ్యి కోట్ల జన్మల పాపాలన్నీ బూడిదైపోతాయి అనుకుంటున్నాడు వీడు స్నానం చేసి వస్తాడు మరి వీడి వెయ్యి కోట్ల దాకా వద్దు ఎన్నో కొన్ని పాపాలు వీడి భస్మ పట్టడం అయిపోవాలి కదా పాపాలు భస్మైపోతే అర్థం ఏంటి దుఃఖం ఉండకూడదు పాపం పోవడం అంటే దుఃఖం ఉండకూడదు మన దయానంద సరస్వతి ఆర్య సమాజి ఆయన అడిగారు ఎలా గంగలో స్నానం చేస్తే పాపం పోతుందన్నావు కదా ఓ యా సర్వ పాప ఇప్పుడు ముచ్చితే గో వెళ్ళి స్నానం చేసిరా నా స్నానం చేసి ఇంకీ దుఃఖం ఉందా లేదా నీకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారా లేదా మనుషులు మరి పాపాలు ఎక్కడికి పోయినట్టు ఇప్పుడు గంగలో స్నానం చేస్తే పాపం పోతే మరి ఇప్పుడు గంగా స్నానం చేసొచ్చాం మనం అందరం జీవితంలో దుఃఖం ఉందా లేదా చెప్పండి ఉందా లేదా ఉందంటే దుఃఖం లేని ఫలం అంటారు పుణ్యఫలమా పాప మరి ఎక్కడ పోయాయి పాపాలు లేదు కొత్త పాపాలు ఏం కొత్త పాపాలు చేసేది ఇంతట్లో ఇంతట్లో కొత్త పాపం ఏం చేశాడు అని చేతలాగా భయం అంతే కాబట్టి రిలీజియస్ మొరాలిటీ భయం బేసిస్ మీద ఉంటుంది చూసి భయం అనే మాటను పట్టుకుని ఇందాక నుంచి చెవి కోసం మేకలాగా నేను వాగుతున్నాను అందుకే ది పాయింట్ జస్ట్ ది పాయింట్ ఈజ్ అభయం బ్రహ్మ గోలీ సభయం పాతీ సభయం భగవద్గీతలో మీకు దైవీ సంపద ఎలా మొదలవుతుంది అభయం అని అభయం సత్వసం శుద్ధి బీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ బి ఫియర్ డోంట్ బి అఫ్రేడ్ అఫ్ ఎనిథింగ్ బి ఫియర్లెస్ బట్ అట్ ది సేమ్ టైమ్ సత్వ సంశుద్ధి అంతఃకరణం శుద్ధి నిర్భయ అంతఃకరణ శుద్ధి ఏమంటే అంతఃకరణ శుద్ధి అంటే కామనలు క్లేశాలు తీసిపారేశారు భయం ముందే తీసేశారు ఇంకా అంతఃకరణం ఏమిటంటే అదే బ్రహ్మ అంటే ఆల్రెడీ బ్రహ్మ కాబట్టి అభయం బ్రహ్మ అభయాన్ని కోరారు మహర్షులు ఇప్పుడు కూడా మీకు ఒకప్పుడు ప్రార్థనలు ప్రేయర్స్ ఎలా ఉండేవి అంటే ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కోరిక ఉండేది దాన్ని డిజైర్ అనడానికి వీరలేదు కానీ డిజైర్లాగా అనిపిస్తుంది కానీ అది డిజైర్ కాదు ఎందుకంటే తీరా అది లభించిన తర్వాత అది ఆత్మరూపంగానే ఉంటుంది తప్ప అనాత్మగా మిగిలి ఉండదు మీరు కారు కావాలన్నారనుకోండి డిజైర్ శాంతి కావాలన్నారనుకోండి ఇట్స్ నాట్ ఏ డిజైర్ ఎందుకంటే శాంతి మీరు కోరారు మీకు దొరికింది శాంతి శాంతి ఎక్కడ ఉంటుంది మీ జేబులో ఉంటుందా మీ హృదయంలో మీ స్వరూపమై ఉంటుందా మీ స్వరూపమై ఉంటుందా అది అనాత్మ కాదు ఆత్మస్వరూపంగా ఉంటుంది ఏది ఆత్మస్వరూపంగా వీడు పొందుతాడో అది డిజైర్ కాదు ఏది ఆత్మ కంటే భిన్నంగా అనాత్మగా వీడు పొందుతాడో అది డిజైర్ అభయన్న ఈ నదులు మాకు అభయమును అనుగ్రహించుగాక అంతరిక్షం అంతరిక్షము మాకు అభయమును అనుగ్రహించుగాక మనము భయపడతాం అంతరిక్షంలో పిశాచాలు ఉంటాయి నదీ దేవత కోపం వస్తుంది అని అలా భయపడకూడదు ది అపోజిట్ అభయంన్న సరిత అంతరిక్షం అభయం ద్యావా పృథివీ ద్యులోకము పృథివీలోకము అభయం ఉభేహి అభయం న అభయం ద్యావా పృథివీ ఉభేహి మే ఉభయే దేవా పృథివీ అభయం అభయం పశ్చాత్ వెనక్కాల అభయం పురస్థాత్ ఉత్తరాత్ ఉత్తరాత్ అంటే పైన అధరాత్ క్రిందహా అభయమస్తు మాకు అభయము కలుగుగాక అభయం మిత్రాత్ అభయమమిత్రాత్ మిత్రునించి అభయము నుంచి అభయం శత్రువు నా తరఫు నుంచి శత్రువు ఉండడు కానీ అవతల వాడు నన్ను శత్రువుగా భావిస్తూ ఉంటాడు అవతల వాడికి అసూయి ఉంటుంది కోపం ఉంటుంది ఏదో ఉంటుంది వాడి గుండి వాడుకుంటుంది నిష్కారణ వైరము కారణం లేకుండా వైరాన్ని పెట్టుకుంటారు కొంతమంది కాబట్టి అటువంటి శత్రువు ఉంటే వాడి వల్ల నాకు అభయము వాడి వల్ల భయమేం లేదు వాడు ఏం చేస్తాడు నన్ను అభయము మిత్రుడి వల్ల అభయము అభయం జ్ఞాతాత్ అభయం పరోక్షాత్ తెలిసే జగత్తు అభయము తెలియని స్వర్గాది లోకాల వల్ల లేకపోతే తెలియని ఈశ్వరుని వలన పరోక్ష ఈశ్వరుడు కదా అభయము అభయం నక్తం అభయం దివాన అభయము పొగలు అభయము సర్వా ఆశా మమ మిత్రం భవన్ దిక్కులన్నీ కూడా అభయములై నాకు స్నేహితులు మిత్రము నాకు హితకారి అగుగాక అని అభయ సూక్తము అభయాన్ని కోరారు ఈ అభయము మీ హృదయంలో ప్రతిష్ఠితమైనప్పుడు ఆ అభయరూపమైన అంతఃకరణమే అభయరూపమైన ఇన్నర్ అవేర్నెస్ ఏదైతే ఉందో అదే బ్రహ్మ ఫియర్లెస్నెస్ అండ్ డిజైర్లెస్నెస్ ఫియర్లెస్ అండ్ డిజైర్లెస్ దెన్ వాట్ ఆర్ యూ ఐఎమ్ అవేర్నెస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ డిజైర్ అదే బ్రహ్మ తదేవ నిర్భయం బ్రహ్మ ఇంకా అంతకంటే వేరే కాదు తర్వాత ఇంకా డౌట్ ఏం లేకుండా చెప్తున్నారు జ్ఞానాలోకం సమంతత అని ఇట్ ఈజ్ ద లైట్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ప్రివేజివ్ బికాస్ ఎంటైర్ జగత్తు దాంట్లోనే ప్రకాశిస్తోంది కదా కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఎలా కూర్చున్నాను అనుకోండి ఇప్పుడు ది లైట్ ఆఫ్ అవేర్నెస్ అది మిమ్మల్ని అందరినీ వ్యాపించి ఉండదు ఎందుకని మీరు అందరూ తెలుస్తున్నారు కదా నాకు ఈ గోడలకు కూడా నా లైట్ ఆఫ్ అవేర్నెస్ గోడల్లో కూడా వ్యాపించింది ఎందుకని ఈ గోడలు కూడా తెలుస్తున్నాయి కదా లేకపోతే అవేర్నెస్ వ్యాపించకుండా ఎలా తెలుస్తుంది అవేర్నెస్ ఎన్వలప్ చేస్తే కానీ తెలియదు కాబట్టి ఆ జ్ఞానాలోకము ఆలోకము అంటే కాంతి ప్రకాశము ఇప్పుడు సినిమా తెర మీద ఏముంది ఆలోకము గలదు ఆ ప్రాజెక్టర్ దీపం యొక్క ఆలోకము గలదు మీరు జగత్తుకే చూస్తున్నారు జగత్ అంతా ఏముంది మీ యొక్క జ్ఞానప్రకాశమే గలదు సమంతత ఆ జ్ఞానప్రకాశమే నేను అదే బ్రహ్మ అదే అభయము లీయతే సుషుప్తౌత్ సర్వాభి అవిద్యాది ప్రత్యయబీజవాసనా సహ తమో రూపం అవిశేష రూపం అదే నిద్ర అంతవరకు నిద్రకి వ్యాఖ్యానం నిద్రలో ఏమవుతోంది చెప్పి నిగ్రహంలో ఏమవుతుంది అంటే ధ్యానంలో ఏమవుతుంది ధ్యానానికి ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారో మీరు ఆలోచించండి ఇదంతా కూడా ధ్యానమే మీరు ధ్యానాన్ని బాగా చేస్తూ ఉండాలి చదివినందుకు ఫలం ఏమిటంటే ధ్యానం చేయడం ధ్యానం చేస్తూ ఉండడం ధ్యానం చేసేప్పుడు నిరుత్సాహపడకూడదు ఎందుకంటే మనస్సు నిలబట్టలేదు అనే కంప్లైంటే చేయకూడదు మీరు మనస్సు మీరు కానే కాదు మీరు సాక్షిగా ఉండండి నిలబడితే దానికి సాక్షి నిలబడకపోతే దానికి సాక్షి ఇప్పుడు చూడండి నిలబడుతుందా నిలబడదాను చిలకలా నిలబడుతుంది నిలబడితేనేమి నిలబడకపోతేనేమి వాటి బీ వాట్ ఇట్ ఈస్ బీ అవేర్ అలర్ట్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ తెల్లవారుధనం లేవడం ఏకాంతంలో ఉండడం ఒక అప్పు ఛాయ్ తాగేసి మొదలుపెట్టండి లేకపోతే బాడీ కోఆపరేట్ చేయదు బాడీ ఏవంటుందంటే కొంచెం ఛాయ్ పోయినా ఉంటుంది దాని కోరిక దానికి తీట్ చేసి ఆ తర్వాత మీరు ధ్యానం చేసుకుంటే చాలా బాగుంది అలా చేయడం మళ్ళీ మధ్యాహ్నం ధ్యానం చేయడం మళ్ళీ సాయంకాలం ధ్యానం చేయడం మధ్యలో ధ్యానం చేయడం ఏకాంతంగా ఉండి ధ్యానం చేయాలి దాన్నే మరి తపస్సు అంటారు ఆ వానప్రస్థాశ్రమం అందుకోసమే ఉద్దేశించారు వానప్రస్థ పోమన్నారు ఎందుకంటే ఇక్కడ ఉంటే వీళ్ళు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని అడవికి పోమన్నారు అయితే ఇల్లే అడవిగా చేసేసుకోవడం ఎవరైనా ఉన్నారండి ఆ కొంపలోనో అన్నట్టుగా అడవిలా ఉంటుందే అన్నట్టుగా సో అలా ధ్యానం చేస్తూ ఉండాలి తెలివే సో సుషుప్త భాష్యకారుల వచనాన్ని ఫినిష్ చేద్దాం సుషుప్తౌ లీయతే హీ యస్మాత్ హీ మంత్రంలో శ్లోకంలో హీ అంటే యస్మాత్ ఎందువలన అంటే తేడా ఎందుకంటే లీయతే సుషుప్తౌ నిద్రావస్థలో అది విలీనం అయిపోతుంది విలీనమైపోతుందంటే చాలాసార్లు చెప్పారులండి అని మీరు అనొచ్చు ఆ విలీనం అయిపోవడం అంటే ఏమిటి ఇప్పుడు మనస్సు లేకుండా పోయింది అంటే ఇది ఎలా ఈ విలీనం అయిపోవడం అంటే ఎలాంటిదంటే ఈ వేస్ట్ బ్యాస్కెట్లో ఉన్నటువంటి చెత్త చెదారం పాడైపోయి వాసన ఇస్తున్న ఫుడ్డు ఇవన్నీ తీసే ప్లాస్టిక్ సంచిలో మూటగట్టి కార్పెట్ కింద పెట్టడం అది నిద్ర అంటే అది నిద్ర అంటే ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది దాని ప్రభావం మొన్న పొద్దునే తెలుస్తుంది అలాగా అది నిద్ర అంటే సో సర్వాభి అవిద్యాది ప్రత్యయ బీజ వాసనాభి వాసనలన్నీ అలాగే వాసన ది స్ట్రెంచ్ ఆఫ్ ది మైండ్ మైండ్ యొక్క స్ట్రెంచ్ ఉంటుంది కోప్పడుతున్నాడు అనుకోండి ది స్ట్రెంచ్ ఆఫ్ ది మైండ్ ది డిజైర్ ఈస్ ది స్ట్రెంచ్ ఆఫ్ ది మైండ్ అసూయ గర్వం సో లంపటత్వం సంసారాసక్తి దిస్ ఇర్ ఆల్ ద స్ట్రెంచ్ ఆఫ్ ది మైండ్ స్ట్రెంచ్ అండి పదం స్ట్రెంచ్ ఆఫ్ ది మైండ్ వాసనని కదా ప్రత్యయ వాసనాభి సో బీజ ఈ వాసనలు దేనికి బీజము ప్రత్యయములకు బీజము కామవాసన ఉంటే కామనలు బయలుదేరుతాయి అసూయకు సంఖ్య తగిన వాసన ఉంటే అసూయ బయలుదేరుతాయి ఆ ప్రత్యయాలకు బీజములైన వాసనలు ఆ ప్రత్యయాలను అన్నిటినీ కలిపి రెడ్ యూస్ టు ఫైవ్ అవిద్యాది అవిద్య అస్మిత రాఘద్వేష అభినవేశ అదే స్కీమ్ ఫాలో అవుతున్నారు ఈ ఐదు రకముల ప్రత్యయములు ఏవైతే ప్రత్యేములు అంటే మనోవృత్తులు దాట్స్ వీటన్నిటికీ మూలంలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూ మూటగట్టినట్టు అయిపోతాయి వాసనాభిస్సహ ఈ మనస్సు నిద్రలోకి పోతుంది నిద్ర అంటే ఏం తమో రూపం తమో అంధకార రూపంలోకి వెళ్ళిపోతుంది అంటే ఏమీ తెలియకపోవడం అయిపోతుంది ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండే మనస్సు ఏమీ తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది తర్వాత అవిశేష రూపం ఇప్పుడు మనస్సు తెలుసుకోవడం అంటే ఏమిటి ఇది డిఫరెంటు అది డిఫరెంటు అది డిఫరెంటు ఇది డిఫరెంటు అదే కదా మనస్సు తెలుసుకోవడం అంటే ఆయన మనస్సు బాగా తెలుసుకుంటోంది అంటే ఏమిటి తెలుసుకుంటోంది వీడి కులం ఇది వాడి కులం అది వీడి దగ్గర డబ్బు వాడి దగ్గర డబ్బు ఈ మొత్తం అన్నీ తెలుసుకుంటాం అదే కదా తెలుసుకోవడం కాబట్టి అది ఏమి తెలుసుకున్నట్టు స్వప్న మీరు నిద్రపోయారు అనుకోండి ఈ విశేషాలు ఈ డిఫరెన్సెస్ ఏమీ ఉండవు అన్ని చీకట్లో కలిసిపోతాయి అంధకారంలో అన్నీ కలిసిపోతాయి సో ఎండ్ డార్క్నెస్ ఎవ్రీథింగ్ వెర్ జస్ అటువంటి ఆ స్థితికి సుషుప్తము అని పేరు అంటే మరి వాసనలన్నీ బీజభావాన్ని పొందుతాయి మనస్సే ఆ బీజభావంలోకి వెళ్ళిపోతుంది బీజభావం అంటే సీడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది మొన్నటి మొత్తం స్టెన్షన్ అంతా మళ్ళీ పడిపోతుంది అంచేతే ఒకప్పుడు వీరు ఫోన్ చేద్దాం అనుకుంటాడు టైం చూస్తే ఫైవ్ థర్టీ అయింది సరే లే ఎప్పుడైనా ఇప్పుడే లేచి దెబ్బలాట పెడితే బాగుంటుంది లేని ఒక గంట సేపు బాగుంటాడు అప్పుడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏమైందంట ఆ డబ్బే ఏం చేసే ఉంటాడు అంటే వాస్తవాలాగా పనిచేస్తూ ఉంటాయి బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది సంసారం బిజినెస్ అంటే సంసారం సో ఇది సుసూప్తం దిస్ ఈజ్ వాట్ ద స్లీప్ ఈజ్ ఇది వేరు మనం చెప్తున్న నిగ్రహం వేరు అది ఇది ఒకటని వెళ్ళాలనుకుంటాము సో ఆ నిగ్రహాన్ని అంటే ధ్యానము దాన్ని జాగ్రత్తగా మనం వర్కౌట్ చేసుకురావాలి అంటే ఈ ఎఫర్ట్ అంతా ఏమిటంటే మీరు మనస్సుని పట్టుకోవాలి ఇప్పుడు మనం ఆత్మ మనం మోక్షాన్ని పొందాలి సరే ఏం చేద్దాం లెటర్స్ దూసం కర్మ అగ్నిష్టమం చేద్దాం లేకపోతే ఈ పూజ చేద్దాం దట్ డెన్ వర్క్ లైక్ దట్ మీ ఫోకస్ కర్మ మీద ఉండొద్దు కర్మ చేయండి ఫోకస్ కర్మ మీద వద్దు తీర్థయాత్రలు అవి మొదలుపెట్టద్దు అలాగంటే ఫోకస్ అనవసరం ఆత్మతీర్థం పట్టుకోవాలి తప్ప ఎప్పుడైనా తీర్థయాత్ర చేయాల్సి వస్తే చేయొచ్చు తప్పేం కాదు ఒక కూడా రావాలి ఈ తీర్థయాత్రలో కొంత ప్రారంభం క్షయమయ్యి వీడికి అనుభవం రావాలి అసలు పూర్ణ సత్యం మనలోనే ఉంది అని వీడు చెంపలు వేసుకుని మనలోనే ఉంది పూర్లు ఆత్వాలి వీడు అదుక్కోవాలి అప్పటికి కానీ అది అనుభవం రాదు అది అవసరం అనుభవం వస్తే కానీ కుదరదు ఇప్పుడు ఆ చిన్నపిల్లలకి నాన్న నీకు నేను ఇంట్లో చక్కటి పదార్థం చేస్తే ఉండేనరా అది అవుతుండ్రా కడుపు నిండుతుంది అంటే వాడు ఒప్పుకోడు నాకు వీధిలో వాడ బండి మీద అమ్ముతున్న చాట్టు ఏదో సమ్ సిల్లీ థింగ్ వాడు అమ్ముతూ ఉంటాడు అదే కావాలి నాకు నాకు అనా ఇ అనా అనా అంటే పూర్వకాలం అనా దెబ్బలాడి తన దగ్గర అనా రాక్కెళ్ళి అనా అని ఏడిచేస్తే సరే పట్టుకెళ్ళి ఏదో ఏడినా పెట్టిలో పోపల పెట్టలో తీసి అనా ఆమె చేతిలో పెడుతుంది వీడు వీడు బయటికి వెళ్ళి అనా వాడికి ఇచ్చేసి ఏదో సోమపాపిడు ఏమోదో వహిస్తాడు సమ్ సిల్లీ థింగ్ కడుపు నిండేరా కాలు నిండేరా అదేదో మింగుతాడు మింగి ఇప్పుడు వెనక్కి వస్తాడు అరగంట సేపు ఉత్సాహంగా ఉంటాడు ఎందుకంటే ఏదో తిన్నాడు కదా మళ్ళీ ఆకలిస్తుంది అప్పుడు అమ్మ ఆకలి అంటే నాన్న రారా అని వాడికి చక్కగా నడుకుండా పోయిందా అలాగే దేవుడి కోసం వెతికి ఆ బయట దేవుడు ఉన్నాడు బయట ఆనందం ఉండదు దేవుడి కోసం వెతికివాడు ఒకడు ఆనందం కోసం వెతికివాడు ఒకడు బయట ఆనందం ఉంటుందా ఆనందం హృదయంలో ఉంటుంది దేవుడు బయట ఉంటాడా బయట ఉంటాడు లోపల ఉంటాడు కానీ ముందు లోపల తెలుసుకోవాలన్నారు ఇప్పుడు అన్నమైనా ఒకటే సున్నమైనా ఒకటే కాబట్టి అన్నమే వడ్డించండి అన్నట్టుగా ఎవడు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు కరెక్ట్ కాబట్టి ముందు లోపల తెలుసుకో తర్వాత బయట తెలుసుకోవచ్చు దీని మీద శ్రీరామకృష్ణుల వారిని అడిగారు వైనాట్ బయట ముందు అనే నాన్న ఇన్నర్ అవేర్నెస్ నీకు తెలిస్తే కానీ బయట నీకు దేవుడు కనపడు నామరూపాలే కనపడతాయి ఆ నామరూపాలు బంధిస్తాయి కూడా ముందు ఇన్నర్ అవేర్నెస్ సంపాదించుకోండి శ్రీరామకృష్ణుడు రామకృష్ణ పరమహంస ఆయన అలా చెప్తారు వీళ్ళు అనుకుంటారు రామకృష్ణ పరమహంస అంటే కాళికా దేవి అనుకుంటారు అంటే ఏదో సముపాసన సంపూజలు సంవిగ్రహాలు పెట్టు కూర్చుని ఉంటాడని అనుకుంటారు అవి చూసి అవే ఆయన అనుకుంటే ఆయన తత్వం తెలుసుకోరు అనివే అవే అయితే వివేకానందుడు ఆయన శిష్యుడు ఎలా అవుతాడండి మీరు ఆలోచించండి వివేకానందుడు శిష్యుడు అయ్యాడంటే ఎంత పరిశోధన చేసే శిష్యుడయ్యాడో మీరు అది చూస్తూ విరుస్తుంది మన లోకంలో మీరు కనపడ్డవాడు ప్రతివాడికి శిష్యుడు అయిపోతూ ఉంటారు వివేకానందుడు శిష్యుడవడానికి ముందు నఖ శిఖ పర్యంతం పరీక్ష చేసే శిష్యుడయ్యాడు ఆయన అలాగే నేను వెళ్ళా ఒక ఆయన నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించండి అని నా వెంటపడ్డా సజ్జనుడు కదా సత్పురుషుడు నేను నన్ను మళ్ళీ సంవత్సరం వస్తాను అప్పుడు తీర్పిస్తాను ఎందుకంటే ఇదో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపన్యాసం వినేసేటప్పుడు కొంత ఉత్సాహం వచ్చిన మాట వాస్తవమే ఇది స్థాయిగా ఉండాలి కదా సరే మళ్ళీ వెళ్ళా మళ్ళీ వెళ్తే అతను రైల్వే స్టేషన్ అతను ఎయిర్పోర్ట్కి వచ్చాడు నన్ను హోటల్ రూమ్లో దగ్గరబెట్టి వెళ్ళొస్తానని వెళ్ళొచ్చాడు మళ్ళీ మొన్నటి పొద్దున్నే వచ్చి నన్ను మీరు శిష్యులుగా స్వీకరించాలి అని మళ్ళీ సరేలే చూద్దాం లేదన్నా అయిపోయింది నేను మళ్ళీ విడిచి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను శాన్ఫ్రాన్సిస్కో క్లాసెస్ అయిపోయి వెళ్ళిపోతా ఈసారి కూడా మీరు శిష్యులుగా నన్ను స్వీకరించలేదు అన్నాడు నేను మళ్ళీ సార్ వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను స్వీకరిస్తాను అని చెప్పాను ఇది ఎంత గట్టిగా గుర్తుందో చూడండి ఇప్పుడు వెళ్ళబోతున్నా అదే ఇప్పుడంటే ఇప్పుడు కాదు జూలైని ఆగస్టులో వెళ్తాను వెళ్ళినప్పుడు మొట్టమొదటి పని ఏమిటంటే ఆయనకి మంత్రోపదేశం తీయడం ఎందుకంటే ఆయన ఆయన కనుక అప్రోచ్ అయితే ఈసారింగ్ దట్ హీ అప్రోచెస్ కాబట్టి ఆ స్థైర్యం వచ్చిన తర్వాతనే శిష్యుడన్నా గురు అన్న మాట అర్థం అంటే లేకపోతే చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి పొందండి దట్ ఈస్ అ డైగ్రెషన్ కాబట్టి యూ కన్సర్న్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ మైండ్ మీరు మీ మైండ్ సంగతి పట్టండి దాన్ని దాన్ని దాని సంగతి ఏదో సెటిల్ చేయండి తీర్థయాత్రలు దానాలు ధర్మాలు పూజలు పురస్కారాలు ఇవన్నీ మీరు సైడ్లో ఉండనివ్వండి కాదని నేను అన్నా బట్ ద ఫోకస్ తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మైండ్లో ఎన్ని వికృతులు ఉన్నాయో ఎన్ని డిస్టార్షన్స్ ఉన్నాయో వాటిని కూడా తీసిపారాయాలి వర్క్ ఆన్ దట్ సో అనేక ఇంప్యూరిటీస్ ఉంటాయి ఆ ఇంప్యూరిటీస్ని అన్నిటినీ కూడా మీరు గుర్తించాలి ఇది ఇంప్యూరిటీ అని గుర్తిస్తే పో కొంచెం ఎఫర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాసన కదా అది ఎప్పటినుంచో ఉంది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది వచ్చినప్పుడల్లా దాన్ని గుర్తించి దానికి వశం కాకుండా ఉండాలి ఇట్ షుడ్ బీ ఇన్ యువర్ కమాండ్ యూ షుడ్ నాట్ బి ఇన్ ఇట్స్ కమాండ్ అలాగా మైండ్లో ఉండే డిస్ట్రాక్షన్స్ని కాలుష్యాలని శ్రద్ధగా నివారణ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు మీరు ధ్యానం కూడా బాగా చేయాలి లో ఉండే కాలుష్యాలను తొలగించుకుంటూ కొత్త కాలుష్యాలను చేరకుండా కాపాడుకుంటూ ఏకాంతంగా ఉండడము ధ్యానంలో ఉండడము లౌకిక వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చకుండా ఉండడము ఆరంభావస్థలో అవసరం ఒక స్థితి వచ్చిన తర్వాత అసంగంగా ఉండడం అభ్యాసం అయిన తర్వాత వన్స్ యు ఆర్ అసంగా ఇట్ డజంట్ మ్యాటర్ ఇప్పుడు పూజ్య స్వామీజీ అనేక అంశాల్లో తలదూర్చుకున్నట్టు కనపడుతుంది he puts uh, he is involved in everything kaane aayanni meer konta ekaanthanga meer parishininchagaligite he is not involved in anything ane artham aitadi meer daantlo padavante involve aithe meer you go crazy asangata vachin tarvata involvement is a different thing aasakthi unde involve aina vadu he will become sick mind sick aipothu కాబట్టి అసంగతి వచ్చిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ మాట ఆలోచించవచ్చు ఆ ప్రారంభాంతంగా అవసరమైతే చేయచ్చు లేకపోతే మానేవచ్చు కానీ ఆరంభంలో అసంగంగా ఉండాలి ఇప్పుడు మన పొలిటీషియన్స్ చూడండి ఒక కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ లెవెల్లో ఉంటాడు చోటా పొలిటీషియన్ ఎంత కరడుగట్టిన అజ్ఞానంలో ఉంటాడో చూడండి ఎంత టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ కరప్ట్గా ఎలా ఉంటాడో చూడండి మహాత్మా గాంధీ గారు కూడా మరి పొలిటీషియనే ఓ రకంగా ఆయన కూడా ఓ పార్టీ అని ఓ పార్టీకి అధ్యక్షుడని ఇదని అధ్యక్షుడు కాకపోతే పోనీ మరొకటే అంట ఎంత రాజకీయ ఉద్యమాన్ని నడిపారు హౌ వాజ్ హీ హీ వాజ్ జస్ట్ వెరీ సింపుల్ అనాసక్త సో అది ఇన్వాల్వ్ ఎనీవే కాబట్టి మనము లోక వ్యవహారాలని ఆరంభావస్థలో కొంత తగ్గించుకోవాలి తగ్గించుకుంటే మనస్సుకి కొంత శాంతి చిక్కుతుంది దాన్ని బలంగా ధ్యానంలో ఇంటెన్సివ్ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని జీవన్ముక్తులయ్యేటువంటి ఒక అవకాశాన్ని ఒక ఛాన్స్ని మనకి మనమే ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎవడూ ఇవ్వరు పయనించి ఎవడో ఇవ్వరు మనకు మనమే అటువంటి అవకాశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ ధ్యానము ఇక్కడ అంతా కూడా నిగ్రహమే కదా నిగృహీతం నలిగీయతే ఈ నిగ్రహము మనో ధ్యానము ఇది నుయ్యత అవ్వడం లాంటిది నుయ్యి తవ్వాలి నువ్వు తవ్వాలంటే ఒక రైతు ఉన్నాడు జరిగిన కథే నువ్యి తవ్వుదామంటే లోను పెడితే డబ్బు రాలేదు నీ తవ్వాలంటే వర్కర్స్ని పెట్టి తవ్విస్తే యాభై వేలు ఎంత అవుతుంది లోన్ పెడితే డబ్బు రాలేదు ఎవరు కోఆపరేట్ చేయలేదు నువ్యి తవ్వి ఆ వ్యవసాయం చేయాలి అప్పుడు అతను ఏం చేశాడంటే భార్యతో ఉన్నాడు నువ్వు నేను తవ్వేసుకుందామా అన్నట్టు సరే తవ్వేసుకుందాం రోజు వాళ్ళ మిగతా పనులు చేసుకుంటూ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆ గుణపం పారా పెట్టుకుని అక్కడ కొంత తవ్వుతూ ఉండడం ఇతను తవ్వుతూ ఉంటాడు ఆవిడ ఎత్తిపోస్తూ ఉంటాడు అరగంట చేసేవాడు కలిసిపోయారు అనుకోండి సరే పో ఇంటికి పో వితిన్ సిక్స్ మంత్స్ బ్రహ్మాండమైన బాధిని వాళ్ళు తవ్వుకోగలిగారు వాళ్ళ శరీరాలు ఆరోగ్యంగా తయారయ్యాయి న్యాయపేసం ఖర్చు కాదు ఆరోగ్యంగా మిగితవ్వడం మిగితవ్వడం అంటే రోజు అక్కడే వెళ్ళి అదే పని చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈవేళ కాశీ అని రేపొద్దున్న రామేశ్వరం అని ఎల్లుండి బదరి ఎల్లుండి మొదలు పెడితే అది విక్షేప ఇంపు ఇప్పుడు ఈ పూజ అప్పుడు ఆ ఈ జపం ఇప్పుడు ఈ జ్ఞానం ఆధర్మం ఈ గురువు ఆ శిష్యుడు ఇలా మొదలుపెట్టారు విక్షేప ఇంపు ఫోకస్డ్గా స్టేట్ హోమ్ డూ ఓన్లీ వన్ థింగ్ శ్రవణ మననం ఇది ధ్యానం నుయ్యత వినట్టుగా నిరంతరము దాని మీద ఐ యు అప్లై యువర్ సెల్ఫ్ గివ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు మెడిటేషన్ అలాగ నిరంతరంగా చేయాలి సో నీ తవ్వడంలో ఇంకో రహస్యం ఉంటుంది నీవు తవ్వడం అంటే ఏమిటి తవ్వుతారు ఆ వచ్చింది నీరైతే అటు పెట్టుకుంటారు నీరు కాకపోతే రిజెక్ట్ ఆ ధ్యానం చేసేప్పుడు మనస్సులో ఉండే సంకల్పాలు వాసనలు అన్నీ వస్తూ ఉంటాయి ఏది కాలుష్యమో దాన్ని తిరస్కరిస్తారు ఏది సైలెన్సో అది అటు పెట్టుకుంటాం మళ్ళీ ఈ లోపల డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి లెట్ ఇట్ గో మళ్ళీ హోల్డ్ ఆన్ టు ద సైలెన్స్ సో ఆ నుయ్య తవ్వినట్టుగా వెళితే దట్ ఇన్నర్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ నుయ్య తవ్వితే స్ప్రింగ్ వస్తుంది ఆ ఇన్నర్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ ది బ్రహ్మ అభయం బ్రహ్మ దాన్ని మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు కొద్ది కాలం ఇలాగ ధ్యానం చేసి తపస్సు చేస్తే కూడా మీకు అర్థమైపోతుంది మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాము అని మీకే తెలిసిపోతుంది అది ఇన్నర్ కాన్షియన్స్ మీకు ఆ రకమైన స్ఫూర్తినిస్తుంది వీఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్ వీఆర్ డూయింగ్ ది రైట్ థింగ్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వచ్చి బాగా ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి నిగృహీతం ఆ నిగ్రహాన్ని మనో విస్తారంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇది కంటిన్యూ నమదారు